అనుబంధం ముప్పై వాగే బలు దైవ పురాయ నిరాగే జతనము పరాకెచ్చరికే మించుల తురగము మిన్నులు మోపగ అంచల గురుచల నాడగను కంచుమించుగా గక్కనదోలి పంచాస్త్ర గురుడా పాదెచ్చరికే పిక్కువ తేజిటు పేరము వారగని చోట్లూ తొక్కగను చుక్కలు మోపగసుం పొగదోలికి అంకవన్నె పాదాబ్జము పదిలము వెంకటేశరు వీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెలగడి లంకెల జాగుబలా